నీలాల నింగిదాకాగుతాం బాల చంద్రుడిని కాడ ఆగుతాం పాల వెన్నెల ఇంత తాగుతాం జోలా పాట వింటూ తూగుతాం మేలు కొలుపు విని లేస్తాం సర్రూన అమ్మములు వాళ్తాం